ీనాశ్రవస్తముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్ మీతి సాధన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శచార్యక్ష్యమాన్ అస్మాచార్యపర్యంతా వందే గురు పరంపరాయ నమస్కృత్యరం చెైల నరోం సరస్వతీం వ్యాసం తటోరస్వరూపా అరఘంటసేపు ఆ తల్పు వేస్తే విషయా వేదా నిస్్రైగుణ్యోభవార్జున నిర్ద్వందో నిత్యస సో వేదా త్రైగుణ్య విషయా వేదంలో కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ కర్మా ఉపాసన అలా రెండింటి కింద విడదీయొచ్చు లేకపోతే రెండు కలిపేసి కర్మ అనవచ్చు ఎందుకంటే ఉపాసన అంటే మనస్సుతో చేసే క్రియకి ఉపాసన మానసికి క్రియ అది కూడా క్రియే క్రియ అంటే చేతితో చేసి ఇదే క్రియ కాదు మాట్లాడారనుకోండి అది క్రియే సంకల్పం చేశారనుకోండి అది క్రియే కాబట్టి మాన కాయన వాచ మనస మూడు త్రికారణములు అంట మూడు కారణములతో చేయబడే వ్యాపారంలోనే క్రియలే కాబట్టి ఇప్పుడు ఎవరి వాడిని కష్టపెట్టాలనుకోండి మీరు మీరు ఏం చేయొచ్చు అంటే వాడి మీద వెళ్ళి ఎస్సాల్ట్ చేసి కొట్టచ్చు అది కాయేనా అయితే వాడిని చెడమడా తిట్టచ్చు వాచ అయితే వాడి నాశనం అయిపోవాలని సంకల్పం చేసి చేసేసి ఏదో వాడికి హాని కలిగించవచ్చు మనస హాని కలిగిందో మానిందో వీడు సంకల్పం చేయడానికి అభ్యంతరం ఏముంది సో ఈ విధంగా అలాగే మంచి కూడా అదే విధంగా ఉంటుంది సో త్రివిధములైన కర్మలు మీరు ఈ కర్మల్ని మనస్సుతో చేసి దాన్ని చాలా సూక్ష్మంగా ఉంటుంది అది జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని సెపరేట్ డిపార్ట్మెంట్ కింద పెట్టుకుందాము ఈ మిగతా రెండు కలిపి కర్మ అది ఉపాస అలా విభాగం చేయొచ్చు లేకపోతే మూడు కలిపి పెట్టుకోవచ్చు వాటెవర్ వేదము కర్మని చెప్తుంది ఉపాసన్ని చెప్తుంది జ్ఞానాన్ని ఈ కర్మను చెప్పే సందర్భంలో లేదము త్రిగుణముల పరిధికి లోబడి ఉంటుంది సత్ప్రజస్తమో గుణముల పరిధికి లోబడి ఉంటుంది సత్ప్రజస్తమో గుణములంటే ఏమిటి చూడండి ఈ ఉపాధిలో తెలివి ఉందా లేదా ఉంది తెలివి ఉంది కదండి అన్ని తెలుస్తూ ఉంటాయి దాని పేరు సత్వం క్రియ అంటే ప్రాణశక్తి ఉంది కదా దాని పేరు రజస్సు ద్రవ్యము మధ్య మాంసాదులు ఉన్నాయి కదా దాని పేరు తమస్సు మూడు ఉన్నాయి సో సత్ప్రజ ఈ క్రియని చెప్తున్నంతసేపు ఉపాసనని కర్మని చెప్తున్నంతసేపు వేదము సత్ప్రజస్తమో గుణములకు లోబడి ఉంటుంది అంటే త్రైగుణ్య విషయా వేద ఎప్పుడైతే వేదము జ్ఞానకాండలో ప్రవేశిస్తుందో ఇంకా అక్కడ ఉపనిషత్తు అయిపోతుంది అది వేదాంతము వేదాంతం అయిపోతుంది నిజానికి వేదాంతము అంటే ఒక రకంగా అంతవరకు చెప్పినదా వేదాన్ని వేదం అంతయతీతి వేదాంత అంతవరకు చెప్పిన వేదాన్ని నిషేధించుకుంటూ పోతుంది వేదం అంతం అయిపోతుంది కదా అదో అర్థం ఫిజికల్గా వేదంలో అంతమునందుక వేదాంతం ఇంకో అర్థం ఏంటంటే వేదమునకు నిశ్చయము తాత్పర్యము గనుక వేదాంతం వేదం అంతయతీది వేదాంత వేదంలో చెప్పినటువంటి కర్తృత్వ భోక్తృత్వములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతమైపోతాయి ఇంకా కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు జీవభావం ఉండదు ఇవన్నీ కూడా నిరాకరింపబడతాయి అదే మరి వేదాంతం ఉంటాయి సో ఆ వేదాంతము అంటే ఆత్మజ్ఞానము అని కనుక ర్జున నీవు త్రిగుణములకు అతీతుడవు కమ్ము దీని గురించి భాష్యకారులు ఏమంటారు చూడడం దీనికి అవతారిక చూడలేదేమండి అవతారికి చూసామాం వివేకబుద్ధిరహితమనా త్రైగుణ్య విషయా వేదా వేదములు ఈ మూడు త్రిగుణములకు లోబడి ఉండే వేదములు ఉన్నాయే అవి ఎవరి కోసం కామాత్మ కోరికలు కోరడమే లక్షణంగా గలవారి కోసం చెప్పారు వాళ్ళు అలాగెందుకున్నారు అంటే వివేక బుద్ధి రహిత ఏమం వివేక బుద్ధి రహిత ఆ వ్యవసాయాత్మిక బుద్ధి వివేకము లేదు వారికి అదే పైన చెప్పారు రొప్పహృత చేత సామ్యం అటువంటి వాళ్ళ కోసం వేదములు కర్మకాండలో కర్మలను చెప్పాయి ఈ మాటలు మీరు వెళ్ళి కర్మ మీమాంసకుల దగ్గర చెప్తే వాళ్ళకు తల తిరిగిపోతుంది ఒక యాగం చేస్తూ ఉంటారండి పెద్ద పండలు వేస్తారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ అంతా వేసేస్తారు పండ అక్కడ వెయ్యి మంది రుత్విక్కులు ఉంటారు పదకొండు రోజులు యాగం ముప్పై లక్షల బడ్జెట్ విజిటర్స్ డైలీ థర్టీ విజిటర్స్ అక్కడికి వెళ్లి త్రైగుణ్య విషయా వేదాహ ని అంచేతనే పెద్దలు గీతలో శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడి దీన్ని గమనించి చెప్తాడు బుద్ధి భేదం అనయ్యేద జ్ఞానం కర్మసంజ్ఞానం చెప్తాడు నువ్వు అలాంటి తోటికి వెళ్ళి వాళ్ళ శ్రద్ధను చెడగొట్టద్దని చెప్తాడు ఎందుకంటే ఏదో శ్రద్ధతో చేసుకుంటున్నారు చేసుకొని వాడు అది చేసి చలిసి అలసి సొలసి జిజ్ఞాస పొంది నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాలి కానీ నువ్వు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి వాడి భుజం తట్టి చెప్పొద్ద ఎందుకంటే అది సందర్భమేం కాదు వాడికి అది అర్థం కాదు ఈ కె నాట్ అండర్స్టాండ్ అంటే టెంపుల్లో ఉపన్యాసం పెడతా ఉంటే నేను పెద్ద ఉత్సాహం చూపిస్తాను ఎందుకంటే టెంపుల్లో వాతావరణంలో కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి పూజ స్వామీజీ నాతోటి చెప్పారు టెంపుల్లో నువ్వు ఉపన్యాసం చెప్పకపోయని చెప్పాను నేను ఆశ్రమానికి వచ్చాను చికాగో నుంచి వచ్చా ఎక్కడికి వెళ్ళే ఉన్నారు చికాగో వెళ్ళాను ఎన్ని రోజులు ఐదు రోజులు ఏం చేశావు అంటే అక్కడ ఏదో భాగవతం చెట్లని చెప్పాను ఎక్కడ అంటే విష్ టెంపుల్లో చెప్పా టెంపుల్లో చెప్పేవా ఎవర్డమ్ దాట్ అని ఆయన దానికి ఆయనే సమాధానం చెప్పారు నిన్ను పిలిచిన వాళ్ళు టెంపుల్లో ఆర్గనైజ్ చేసి ఉంటారు అన్నారు అవునండి అన్న అలాగే చేస్తారులే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కలిసి బయట హాల్ అయితే ఆయన హీ నోస్ ఎవరిథింగ్ వాళ్ళైతే డబ్బులు డబ్బులు కగట్టాలి టెంపుల్ అయితే ఫ్రీగా ఇస్తారు విసుక్కుంటూ ఇస్తారు ఫ్రీగా మామూలుగా ప్రేమగా ఏమి ఫ్రీగా ఇవ్వరు ఎక్కడ న్యూస్ అన్సరాని ఫ్రీ ఫ్రీగా ఇస్తారు మన దగ్గర వసూలు చేయలేరు కదా కొంతమంది వసూలు కూడా చేస్తారు సో ఎప్పుడు టెంపుల్లో చెప్పకు ఎందుకంటే వాళ్ళకి శ్రద్ధ ఉండదు మనం చెప్పేదానికి వాళ్ళు చెప్పి చేసేదానికి పొంతన ఉండదు సో త్రైగుణ్య విషయా వేద ఎాం కమాత్మనాం త్రైగుణ్య విషయా వేదా భాష్యం త్రైగుణ్య విషయాణ్యం సంసార్యేయా ఈ వేదములు ఉన్నాయే కర్మకాండకి సంబంధించిన వేదాలనర్థం వాటిని అంచేతనే నేను మీకు మహినిందా న్యాయం చెప్పాను వేదాలను నిందిస్తున్నారు మీరు అనుకోద్దు ఈ గుణాతీతమైన తత్వాన్ని ప్రశంసిస్తున్నారు మహి ఈ వేదములు చెప్పేటువంటి విషయం ఏమిటండి సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటండి ప్రకాశహిత్య ఈ వేదా సుత్రో లైట్అప్ ఆన్ వాట్ ఆన్ వాట్ సంసార సంసారమే సంసారం కాకపోతే ఏమిటండి ఇప్పుడు ఒక గురువు ఉంటాడు నువ్వు నాకు శిష్యుడిగా ఉండాలి నువ్వు ఏ పని చేసినా నేను చెప్పినట్టే చేయాలి ఏ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఏ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిపెండెన్స్ క్రియేట్ చేస్తా సైకలాజికల్ డిపెండెన్స్ ది పర్సన్ ఈజ్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ది సోకాల్డ్ గురు ఆ తర్వాత ఏ చేసినా నేను చెప్పినట్టు చేయాలి నా పర్మిషన్ తీసుకుని చేయాలి నా అనుమతి తీసుకుని చేయాలి నా ఆశీర్వచనం పొంది చేయాలి ఓహీ హువానా సేమ్ బాత్ సేమ్ థింగ్ అనుమతి తీసుకుని చేయాలి అంటే ఆఫీస్లో అంటారు అన్నమాట యూ షుడ్ టేక్ మై పర్మిషన్ ఒక మహాత్ములు అయితే మా అనుమ ఆశీర్వచనం తీసుకుని చేయాలని మహాత్ములు అంటారు బట్ అది పోతూ సేమ్ థింగ్ ఈజ్ దే ఇట్ ఈస్ ది సేమ్ థింగ్ ఓన్లీ థింగ్ ఈజ్ కొంత సెంటిమెంట్ ఉంది దీంట్లో అది ఆ సెంటిమెంట్ లేకుండానే మరీ లౌకికంగా ఉంది అదర్వైజ్ ఇట్ ఈస్ ది సేమ్ థింగ్ సో అలాగా అప్పుడు సో యూ సరెండర్ యువర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆర్ స్పిరిచువల్ గ్రోత్ టు ది గురు గురువు విల్ టేక్ కెరీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషన్ పెట్టుకున్నారనుకోండి మీరు ఆడిటర్ని కొంత కొంత ఫీజు ఇచ్చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ని పెట్టుకుంటాం పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు మీ ఇన్కమ్కి సంబంధించిన సమాచారం అంతా సేకరించుకోవడం ఆ అకౌంట్ని ఆయన హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఆయనకి ఫీజు ఇస్తారు మళ్ళీ ఆ అకౌంట్లో ఏదైనా గడబడొచ్చిందనుకోండి మీరు ఏం చేస్తారు యూ విల్ టేక్ హిమ్ టు టాస్క్ బికాస్ ఈ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ అకౌంట్ అదేవిధంగా స్పిరిచువల్ ప్రాక్టీస్కి స్పిరిచువల్ ఎఫ్ఐర్స్ని టేక్ కేర్ చేయడానికి గురువును పెట్టేసుకుంటాం గురువుకి విగివచ్చే కకేషన్ ఆ ఇయర్లీ ఇంత ఒక చెక్కి ఇచ్చేస్తుంటారు సో గురువు ఆ హెవెన్ టైంకి వచ్చే హెవెన్ లో ప్లేస్ని సిద్ధం చేయాల్సిన పూర్తి గురువుది ఇక్కడ ఉన్నటువంటి దేవతలు ఉదయ్యాలు వీళ్ళందరినీ కూడా సరిచేసి పెట్టాల్సినటువంటి బాధ్యత గురువు అలాగా అలా అయితే ఇదంతా కూడా సంసారమే అవుతుంది అది నేను చెప్తాను అంతా సంసారం హెవెన్ కు వెళ్లారు గురువు అనుగ్రహంతో హెవెన్ కు వెళ్లారు అక్కడ ఏమిటి అక్కడ ఇంద్రుడు ఉంటాడు వరుణుడు ఉంటాడు మరోడు మరో లోకపాలకులు ఉంటారు ఈ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆ లోకపాలకుల యొక్క అధీనంలో ఉండాలి ఇంద్రుడు బృహస్పతి గారిని చూసి భయపడుతూ ఉంటాడు ఓసారి బృహస్పతి గారు భాగవతంలో వస్తుంది బృహస్పతి ఓసారి సభలోకి వస్తాడు సభలో ఇంద్రుడు ఏదో డ్యాన్స్ చూస్తూ ఉంటాడు ఇంద్రుడికి వేరే పదే ఉన్నట్టు పురాణ ఇంద్రుడు ఉన్నాడు చూశారు ఏదో డ్యాన్స్ చూస్తూ ఓ వర్షి డ్యాన్స్ చేస్తుంటే ఉంటాడు ఓ రోజు డ్యాన్స్ చేస్తుంటే చూస్తూ ఉన్నాడంటే భోగపరాయణి కాకపోతే మరేమవుతాడండి అనివే సో చూస్తున్నాడు చూస్తుంటే ఈ లోపల బృహస్పతి గారు వచ్చారు అక్కడికి ఆయన ఎందుకు కొని వచ్చారు ఈ డ్యాన్స్గ్రహాలకు బృహస్పతి గారు వస్తే ఆయన మర్యాద ఏం నిలబడుతుంది అదే అయింది ఆయనకి మర్యాద నిలబడలేదు రెండు నిలబూర్చోండి సో ఏమైంది ఇంద్రుడు లేవ ఇంద్రుడు ఏదో హడావిల్లో ఉన్నాడు లేవలేదు లేకపోతే ఆయనకు ఆసనం ఇవ్వలేదు ఎవరో ఆడావిడిలో వాళ్ళు ఉన్నారు ఆయనకు కోపం వచ్చింది కోపం వచ్చి చెప్పబెట్టుకుండగా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు గాలి చేసి స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎవరో ఇంద్రుడికి చెప్తారు బృహస్పతి గారు వచ్చేసి వెళ్ళిపోయారు ఇంద్రుడి కోపం బాధపడతాడు అయ్యో నేను ఆయన వచ్చినప్పుడు లేవలేదు ఆసనం కూడా ఇవ్వలేదు పొరపాటు చేశాను ఆ గురువుడలో నేను అన్యాయం చేశాను అని బాధపడి వెళ్ళి ఆయన్ని కాలు పట్టుకున్నామని వెళ్ళేవాడికి ఆయన ఉండడం ఉంటేగా కలపట్టుకోవడానికి అప్పుడు ఇంక మళ్ళీ మళ్ళీ ఈ లోపల ఏదో పూజ ఏదో అవసరం అవుతుంది ఇంద్రుడికి పురోహితుడు కావాలి కదా గురువు కావాల్సి ఉంటుంది ఈ అసలు గురువు ఏమో లేకుండా ఏం చేయాలి అప్పుడు విశ్వకర్మ దగ్గర ఒక కొడుకు ఉంటాడు వాడి పేరు త్వష్ట ఆ త్వష్టని గురువుగా వరిస్తాడు ఈయన వెళ్ళి మీకు మీరు మా గురువుగా సబ్స్టిట్యూట్ గురువుగా ఉండండి ఈ కాంట్రాక్ట్ బేసిస్ మీకు లెక్చరర్స్ వేసుకుంటారు చూడండి అసలు గురువు లేకుండా పోయాడు ఆయన ఎక్కడికో మాయమైపోయాడు ఏదో అపరాధం అయ్యి ఆ విషయం మేము మీరు కొంతకాలం మాకు సబ్సిట్యూట్ గురువుగా ఉండండి అని పెట్టుకుంటారు పెట్టుకుంటే ఈయన సబ్సిట్యూట్ గురువుగా ఉండి ఇంద్రుడికి గురువు ఇదంతా దేవలోకంగా ఇదంతా ఇక్కడ మన మన దగ్గర కాదు ఆయన ఆయన ఏదో మళ్ళీ ఇంద్రుడికి కొంత అనుకూలం చేసి కొంత ప్రతికూలం చేయడం ప్రారంభిస్తుంది ప్రతికూలం చేయడం ప్రారంభిస్తే ఇంద్రుడికి ఒళ్ళు మండ్డుకు వస్తుంది గురువుగా చేస్తే నువ్వు ఇంత పొరపాటు చేస్తావా ఆయన మీద ఆ వజ్రాన్ని పొరపాటున ఆ వజ్రం ఆయన మీద ఉపయోగిస్తారు దాంతో ఆయన తాల తెపోతుంది ఏదో నడుస్తుంది ఇదంతా సంసారం అంటారా ఏమంటారు తింది రైగుణ్యం విషయ వేద ఇదంతా సంసారమేనండి స్వర్గంలో సమాచారం ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ ఆ స్వర్గం కంటే మన భూలోకమే బెటర్ అనిపిస్తుంది ఇలాగే ఉంటే స్వర్గం ఇదే స్వర్గం అయితే మై గాడ్ సో అంచేతనే మీమాంసకులు కూడా స్వర్గశబ్దానికి వాళ్ళు హెవెన్ వితిన్ అనే రకంగా డెఫినేషన్ చెప్పారు ఈ ఎక్స్టర్నల్ హెవెన్ కాకుండా హృదయంలోనే హెవెన్ హృదయంలో హెవెన్ ఉందంటే దీనికోసం చచ్చిపోయేదాకా ఆగక్కర్లా ఇప్పుడే స్వర్గం మనం నిర్మాణం చేసుకోవచ్చు ఆ విధంగా చెప్పారు మీమాంసకులు కూడా ఎందుకంటే ఈ సమాచారం ఇదేదో ఇట్ ఈస్ నాట్ జెల్లింగ్ అది వినడానికి ఏదో బాగానే ఉంది కానీ ఇట్ జస్ట్ డెంట్ జెల్ అందుకోసం హృదయంలోనే స్వర్గం అని కూడా చెప్పిన వాళ్ళు లేకపోలేదు సో ఈ విధంగా ఈ రకమైనటువంటి కర్మలు కర్మఫలాలు సమాచారం అంతా కూడా సంసారంలో భాగమే కాబట్టి ఆ చెప్పేటువంటి వేదములను ఏమైనా వర్ణించాలి త్రైగుణ్య విషయా అనే వర్ణించాలి ఒక వేదములు మరి త్రైగుణ్యాన్ని చెప్తే మేము త్రైగుణ్యంలోనే ఉంటాం వేదం చెప్పిన దాంట్లో మేము ఉంటాము అంటే నువ్వు నువ్వు పని చేయొచ్చు యు కన్విస్ ఓ అంటే శ్రీకృష్ణుడి అడ్వైస్ మాత్రం ఏమిటంటే నిస్త్రైగుణ్యం భవార్జును అంటే వేదములకు అతీతంగా పోమ్మంటున్నాడు ఈ వేదములకు అతీతంగా పోవడం అనే మాట మీకు వేదాంతంలో తరచుగా వస్తూ ఉంటుంది వేదములు అంటే కర్మకాండ భాగము కామ్యకర్మలని బోధించేటువంటి భాగం ఉంటుందో దానికి అతీతంగా ఎదగమని ఎదగడం వర్ధన వర్ధిల్లమని చాలా చోట్ల చెప్తారు వేదంలోనే చాలా చోట్ల చెప్తారు ఎందుకంటే అది ఒక తమో గుణ ప్రధానమైన వ్యక్తి కోసం చెప్పారు ఆ కర్మలు నేను ఇంతకుముందు మీకు మనవి చేశాను తమో గుణ సోమరిపోతు కోసం చెప్పారు నువ్వు ఈ కర్మలు చేయరా యజ్ఞం ఏదో చేయ కొంతమంది సోమరిపోతులు ఉంటారు వాళ్ళకి ఏమే అర్థం కాదు శుద్ధ దద్దమ్మలా ఉంటారు అది ఐక్యూ జీరో లెవెల్లో ఉంటుంది ఏమే అర్థం కాదు సింపుల్ పీపుల్ ఏమే అర్థం కాదు అటువంటి వాడు వచ్చి క్లాసులో కూర్చున్నాడు అనుకోండి వాడికి ఏమర్థం అవుతుంది అంచేత వారికి క్లాసు కాదు చెప్పడం ఇక్కడ వాళ్ళకి ఏమన్నా పురమాయించాలంటే మేమేమో ఫలానా అప్పుడు ఒక ఫంక్షన్ చేస్తున్నాము ఆ ఫంక్షన్లో వడ్డన భోజనాలు వడ్డన పౌజంట నీది అని పురమాయించాలి అంటే అప్పుడు అతను ఏం చేస్తాడంటే ప్రేమగా వడ్డనంతా చేసుకుంటాడు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాడు హీ హీ విల్ డూ పక్కా ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి ఎందుకు వస్తుంది వడ్డన పూచి వాళ్ళకి వేదాంత క్లాస్లో కూర్చోమంటే వాళ్ళు చేయలేరు వడ్డన చేయకుండా లేకపోతే దేవునికి పూజ ఏర్పాటు చేస్తున్నాము లక్ష పత్రి పూజ చేస్తున్నాము కాబట్టి నువ్వు లక్ష పత్రిక ప్రోగు చేసే పూచి నీది అని వాడి చేతిలో ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేతిలో పెడితే ఎంతో ప్రేమగా చేసుకొస్తాడు రెండు రోజులు తిరిగి బస్తాలు బస్తాలు పత్రిక ఎక్కడ చెట్టు కనబడితే దాన్ని శుభ్రంగా చూసేసి బస్తాల్లో తీసుకొచ్చి వారేస్తాడు వాణ్ణి వాడిని వచ్చి ఈ శ్లోకం దగ్గర వేదాంతంలో కూర్చోకుంటే కూర్చోలేదు కాబట్టి అటువంటి మనుషులు తగులుతారు మనకి వాళ్ళకి కర్మ వాళ్ళ కోసం కర్మను బోధించి అది ప్రారంభావస్థ అన్న అభిప్రాయం మనం అందరం కూడా ఆ స్థితిలో వాళ్ళమే ఒకప్పుడు అలాగే ఉంటుంది కూడా ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తారు రైగుణ్య విషయా సో నిజానికి జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే అని ఒక ప్రసిద్ధమైన వాక్యం ఉంటుంది యోగము అంటే జ్ఞానము యోగ శబ్దానికి జ్ఞానం జ్ఞానమును పొందాలనే ఆకాంక్ష కలిగింది అంటే జిజ్ఞాసు అయ్యాడు అంటే శబ్ద బ్రహ్మ అతి వర్త శబ్ద్రహ్మ అంటే వేదము అని అర్థం ఉండే బ్రహ్మ ఈశ్వరుడు వేదము కర్మకాండ భాగం దానికి అతీతంగా వెళ్ళిపోతుంది ఇనిమి మీమాంసకులు శంకరున్న ప్రశ్న వేస్తారు ఏమండి వేదానికి అతీతంగా పోమంటున్నారే వేదము ధర్మ మూలం కదా వేదమే కదా సర్వము దానికి అతీతంగా పోమంటున్నారేమిటి అంటే ఆయన అంటారు చూడవ వేదంలో చెప్పిన ధర్మాలు సర్వకాలములలో సర్వ జనులకి అవి అన్వయించవు ఎవడికి అన్వయించిది వాడు అట్టపెట్టుకుంటాడు ఇంకొకడు దానికి అతీతంగా పోతాడు దానికి దృష్టాంతం ఒకటి చెప్పారు ఆయన ఏమనంటే బ్రహ్మచారి ఉంటాడు బ్రహ్మచారి ధర్మాలు ఉన్నాయి కదా వేదంలో చెప్పారు బ్రహ్మచారి ధర్మాలు బోళ్ళని చెప్పారు అవన్నీ వీడు పాటిస్తాడు ఇప్పుడు వాడి గురువు గారికి వివాహం చేసుకుంటూ పర్మిషన్ ఇస్తారు వివాహం చేసుకున్నాడు ఇప్పుడు బ్రహ్మచారి ధర్మాలను ఏం చేస్తాడు వాడు అతీతంగా పోతాడు అలాగేలాగండి వేదం చెప్పిన ధర్మాలు వాటిని మరి ఎలాగ నిర్లక్ష్యం చేస్తే ఎలాగా అనే ఆర్గ్యుమెంట్ ఉంటుందండి ఉండదు అతీతంగా పోతాడు గృహస్థ ధర్మాల్లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు గృహస్థ ధర్మాలు దైవికం మోస్ట్ ఇంపార్టెంట్ గృహస్థుడిగా ఉన్నాడు కొంతకాలం అయ్యేప్పటికీ వానప్రస్థ స్థితికి చేరుకుంటాడు అప్పుడు గృహస్థ ధర్మాలకు అతీతంగా పోతాడు అంతేగాని వేదం చెప్పిన ధర్మాలని ఎలా వదిలిపెట్టడం అనే ఆర్గ్యుమెంట్ వస్తుంది అక్కడ రాదు అలాగే సన్యాసి ధర్మాలు అలాగే అత్యాశ్రమని వేదమే గుర్తించింది ఈ ధర్మములన్నింటికి అతీతమైన స్థితిని కూడా వేదమే గుర్తించింది కాబట్టి ఇది వేదమే కాబట్టి దీంట్లోనే ఒక లెవెల్ని ఇంకొక లెవెల్ దాటి వెళ్ళటం ఉంది దీంట్లో వేదాన్ని మనమేమి తక్కువ చేసిందేమీ లేదు అని ఒక చోట శంకరుడు సమాధానం చెప్తారు ఎలాగైతే ఆశ్రమాల్లో గృహస్థ అలాంటి ఆశ్రమాల్లో ఒక ధర్మాన్ని అతీతంగా వెళ్ళటం అనేది ఉన్నదో అదేవిధంగా తమోగుణ ప్రధానమైన వాడు కర్మలు చేస్తాడు రజోగుణంలోకి వస్తాడు రజోగుణ ప్రధానమైన వాడు నిష్కామ కర్మల్ని చేసి సత్వగుణంలోకి వస్తాడు సత్వగుణంలో ఉన్నవాడు గుణాతీతుడేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆ గు్రోత అలా ఉంటుందంతే కాబట్టి జిజ్ఞాసురపు యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే కర్మకాండాన్ని బోధించేటువంటి ఏ వేదభాగం ఉన్నదో దానికి అతీతంగా ఈ జ్ఞానమునందు ఆకాంక్ష కలవాడు వెళ్ళిపోతాడు అని అలాగే ముండకల్లో కూడా చెప్పారు శబ్దమును దాటుతాడు అనే మాట అక్కడ కూడా చెప్తారు శబ్దం అంటే అర్థం అలాగే శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో ఎదురెదురు చెప్పబోతున్నాడు నిర్వేదం గంసి శ్రోతవ్యస్య శృత్యచ అని కూడా ఏదో చెప్పబోతున్నాడు వేదం వేదం చెప్పేటువంటి ఈ కర్మకాండలు ఈ ఫలాలు వీటన్నింటి మీద వచ్చేస్తుంది పోన్నాడు కాబట్టి దట్ ఈజ్ అ యాక్సెప్టెడ్ థింగ్ దాంట్లో నిందేమీ లేదు దానికి కావలసినటువంటి దానికి అర్హుడైన వాళ్ళు ఉంటాడు ఇప్పుడు ఎక్కాల పుస్తకం ఉంది ఎక్కల టేబుల్స్ పుస్తకం ఉంది అది భద్రం చేసుకుంటారా మీరు అందరూనూ అది ఎప్పుడో వదిలిపెట్టేసారు కానీ అప్పుడే లెక్కలు నేర్చుకుంటూ వచ్చే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు దాన్ని టేకప్ చేస్తారు మనం దాన్ని వదిలిపెట్టేస్తాం ఆ సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి నా దగ్గర శబ్దమంజరి పుస్తకం కావాలంటే ఉంటుందా ఉండదు ఉంటుంది ఎవరోకో ఏదో మూలం ఉంటుంది దుమ్ము దులిపి తీయాల్సి అది ఎక్కడుందో నాకు గుర్తు ఉండదు ఎందుకంటే శబ్దమంజరి ఏదో చిన్నప్పుడు చదువుకున్న అయిపోయింది వాళ్ళు గుర్తు లేకపోతే డిక్స్టరీ చూసుకుంటాం కానీ ఇంకే శబ్దమంజరీ పట్టుకుని వల్లించడం అనేది ఉండదు ఆ స్టేజ్ దాటిపోయింది కానీ మరి ప్రారంభావస్థలో కావాల్సిన వాళ్ళు ఉంటారు ఇంక శబ్దమంజరి వేస్ట్ అంటే ఎక్కడ పూర్తుంది కావాల్సిన వాళ్ళు ఉంటారు అలా ఎవరో కావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా నేను వదిలిపెట్టిన పట్టుకుంటారు అంటే ఎక్కడ పూర్తుంది కాబట్టి సో దెర్ ఇస్ నో నిందా ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈ స్టేజ్లో మనిషి దానికి తగ్గట్టుగా ఉంటాడు త్రైగుణ్య విషయా వేదా అయితే అర్జున నిస్త్రైగుణ్యో భవ అర్జున హే అర్జున నీవు త్రిగుణములకు అతీతముగా కొమ్ము అతీతుడవు కమ్ము అర్జున అంటే అక్కడ అర్జున శబ్దానికి ఆర్జవం అని అర్థం ఉండదు అంటే తిన్నగా నిటారుగా ఉండేదాన్ని అర్జున వృక్షము అని అర్జున వృక్షము చెట్టు ఉంటుంది అది తిన్నగా నిటారుగా ఉంటుంది అగ్రే దీర్ఘతరోయమర్జున తరుహు అంటే కృష్ణ కర్ణామృతంలో ఒక శ్లోకం చాలా బాగా వర్ణిస్తాడు కవి నీలాశకుడు అగ్రే దీర్ఘతరోయమర్జున తరుహు అని మొదలు పెడతాడు ఎలా తీసుకెళ్తాడో చూడండి నాకంతా గుర్తులేదు గుర్తు వస్తుంది లేదు చెప్పలేను అగో ఎదురుకుండా వాళ్ళంత దూరంలో నిటారుగా ఉంది అర్జున వృక్షం అన్నిటికంటే ఎత్తైన వృక్షం గుర్తుపట్టడం దేవిగా అది చూడమన్నాడు ఆ చూశాను అగ్రే దీర్ఘతరోయం అర్జున తరుగ్రత్యాగ్రతో తస్యాగ్రత దానికి ముందు వెళ్ళినట్లయితే కాళింది యమునానది ఉంటుంది ఆ అర్జున వృక్షం దాటి ముందుకు వెళ్తే యమునానది కనపడుతుంది తత్పరిసరే దేశే కలిందాత్మజ అది దస్యాగ్రతో దాని ముందుగా వెళ్ళు తత్ పరిసరే దేశే అలా ముందుకు వెళ్ళినట్లయితే కలిందాత్మజ ఇది యమునది వస్తుంది కానన స్థీర తమాల కానన ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే ఆ కాలింది యమునది తీరం మీద వృక్షాలతో నిండినటువంటి అడవి ఉంటుంది ఆ అడవిలో మైదానాలు ఉంటాయి అక్కడ పచ్చిక బయళ్ళు ఉంటాయి ఇదంతా దారి చెప్తున్నాడు అనమాట ఆ పచ్చిక బయళ్ళు ఉంటాయి ఆ పచ్చికబైళ్లలో చక్రం గవాన్ చారయన్ గోవుల సమూహాన్ని కాపాడుతూ ఒక కౌహర్డ్ బాయ్ కనపడతాడు సో స దర్శయిష్యతి పథాహ పంథానం తే అవ్యాహతం ఆ కౌహర్డ్ బాయ్ నీకు నువ్వు వెళ్లాల్సిన దారిని ఇంక తప్పే తప్పిపోయే విధానం లేకుండా సుస్పష్టంగా నీకు ఆ దారిని బోధిస్తాడు అని ఉంది ఎలా ఉంది శ్లోకం బో అసలు విషయం అర్థమైందండి మామూలుగా పల్లెటూరు అబ్బాయిని ఈ పశువులు కాసే అబ్బాయిని అడిగితే దారి వాడు చెప్తాడు వాడు కరెక్ట్గా చెప్తాడు వాడిని అడగాలి సూటు బూటు వేసుకుని వెళ్తున్న వాడిని మీరు దారి అడిగితే వాడు చెప్పలేడు పశువులు కాసుకుని వాడు అడిగితేనే చెప్తాడు వాడే కరెక్ట్ గా చెప్తాడు దర్శయ్యతి సతే పంథానం అవ్యాహతం వాడిని నీకు దారిని చూపిస్తాడు ఆ దారిలో నువ్వు తప్పేటువంటి ప్రసక్తి లేదు ఆ ఆ పశువుల కాపరిని పట్టుకో ఆ పశువుల కాపరి ఆ కాళింది నది తీరమునందుండే పచ్చికి బయల్లో ఉంటాడు ఆ కాళింది నది నీకు ఎలా వస్తుందంటే ఆ అర్జున వృక్షం పొడుగ్గలితే వస్తుంది అని లీలాశుకుడు సో అర్జున శబ్దానికి ఇలా నిటారుగా ఉండేటువంటి వృక్షం అర్థం ఆర్జవాట అర్జున అర్జునుడు పాపం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అంచేతనే శ్రీకృష్ణుడు నిశ్రయగుణ్యోభవా మతల మనిషి కాదు మతలైందండి వతల పడ్డే ఎంతో కొంత మోసబుద్ధి కపటబుద్ధి కొంతమందికి ఏమైపోతుందంటే కపటం చేయటం బాగా అలవాటయ్యి అది జీవనశైలి కింద మారిపోతుంది వాడి ఏది సుస్పష్టంగా చెప్పడం అంత మొదలవుగా అది చెప్తాడు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అదే వీళ్ళు మొదల వ్యవహారం కాదు తెలిసిపోతూ ఉంటుంది సుస్పష్టంగా క్లీన్ గా చెప్పడం కూడా సో అర్జునుడు అలా కాదు అంచేతనే త్రిగుణముల పరిధికి దాటినటువంటి ఆత్మజ్ఞానానికి అర్హుడత విశ్రైగుణ్యం భవార్జున సర్వం జింహ మృత్యు పదం ఆర్జవం బ్రహ్మణ పదం అని ఒక చోట చెప్తారు శాస్త్రంలో మోసం కపటం ఏ సందర్భంలో ఉన్నా చిన్నది కానీ పెద్దది కానీ మోసం కపటం ఉందంటే మీరు చాలా పొరపాటు చేస్తున్నారు మృత్యు పదం అది మనిషిని మృత్యువైపు తీసుకువెళ్తుంది అంటే సంసారంలోనే నిలబెడుతుంది కానీ వీళ్ళు ఉన్నతికి రానివ్వదు జి జింహం ఆర్జవం బ్రహ్మణ పదం మీరు రుజుద్ధిని కనుక నేర్చుకున్నట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా ఉండటం అలవాటు చేసుకున్నట్లయితే కొంత అర్హత వస్తుంది నువ్వు చోటు చెప్తాను చాలా అవసరం ఈ దీంట్లో కూడా ప్రశ్నోపనిషత్తులో కూడా వచ్చింది నమాయా ఎట్సెట్రా ఆ కపట బుద్ధి ఉండకూడదు దట్ యు ప్లే యువర్ కార్డ్ ఐ విల్ ప్లే మై కార్డ్ అని అలాంటి బుద్ధి ఉండకూడదు సో క్లీన్గా ఉండాలి బుద్ధి ఎనీవే అటువంటి స్వచ్ఛమైన అంతఃకరణ కలవాడికి మాత్రమే ఈ త్రిగుణ విషయము ఏదైతే గలదో సంసారము దీని నుంచి బయటపడగలుగుతాం ఈ సాధ్య సాధనములు ఈ కర్మాయి ఫలం ఈ కర్మాయి ఫలం కర్మ కర్మఫలం కర్మ కర్మ ఎంతసేపు అదే లెక్క అలాగా అది లోక వ్యవహారంలోనూ ఈశ్వరుడి దగ్గర కూడా ఒక వర్తకం నడిపించినట్టుగా నడిపిస్తే అది పద్ధతి అలాగా ఉండరాదు ఎప్పటికైనా మనిషి దాని నుంచి బయటపడాలి నిస్త్రైగుణ్యో భవ అర్జున్ హే అర్జున నిశ్రైగుణ్యో భవా చాలా దురదృష్టమేమంటే నిష్కామ కర్మయోగము అనే దాన్ని మనకి సమాజంలో అసలు దాన్ని ఎవడు చెప్పట్లేదు అందరూ కామనలని ప్రోత్సహించే పని కట్టుకున్నారు శాస్త్రంలో ఏమని చెప్పారంటే నువ్వు కామనని ప్రోత్సహించవద్దు ఎదరవాడు వాడికి ఉండే స్థాయి తక్కువ అవ్వడం చేత వాడికి అవగాహన తక్కువ ఉండడం చేత ఇంకా మనస్సులో వాడి కామనలు దృఢంగా ఉన్న కారణంగా వాడు కామనా మార్గంలో నడిస్తే వారికి ఏదైనా హెల్ప్ చేయమంటే చేయి అంతేగాని నీవు పని కట్టుకుని కామనని మాత్రం ప్రోత్సహించవద్దు చెప్పారు కనుక రాగ రాగద్వేషములు సహజంగా ఉంటాయి మనుషులకి ఆ రాగద్వేషాలను బట్టి అనేక కామనలు ఉంటాయి భయాలు కూడా ఉంటాయి వాళ్ళకు ఉండేవి వాళ్ళకుంటాయి వాళ్ళ ఆ కామలని బట్టి ఆ భయాన్ని బట్టి ఏదైనా కర్మ చేసుకుంటుంటే యూ బ్లెస్ దెమ్ అంతేగాని నువ్వు పని కట్టుకుని వాడి బుర్రలో భయం ప్రవేశపెట్టి ఆ భయం పోగొట్టడానికి ఒక కర్మను రికమెండ్ చేసి దాంట్లో నువ్వేదో ఘనకార్యం చేసినట్టుగా యు యూ డన్ సమ్ సర్వీస్ టు హిమ్ అన్నట్టుగా ఒక క్రెడిట్ని సంపాదించి వాడిని శిష్యుడిగా మార్చుకుని వాడిని చుట్టూ తిప్పుకుని వాడికి సైకలాజికల్ ఫ్రీడమ్ లేకుండా చేసి నువ్వు లేకుండా చేసుకుని వాడికి లేకుండా చేస్తే మరి వీడికి మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి దీనికి అంతకీనేమో రిలిజియన్ అని పేరు పెట్టి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టి దిస్ ఇస్ ఆల్ రాంగ్ చాలా తప్పట్ సపోజ్ టు డూ దాట్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ మై గాడ్ దే ఆర్ డూయింగ్ ఇట్ వెరీ రాంగ్ ఇట్ ఈస్ ఏదో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏదో ఇలాంటివి రికమెండ్ చేయడం పురోహితుడు తర్వాత పురోహితుడు ఏం చేస్తాడంటే ఏదో కామ్యకర్మను బోధిస్తాడు దాన్ని చేపిస్తాడు ఇట్ ఈజ్ ఆల్ అండర్స్టాండబుల్ బికాస్ ఆ స్థాయి అలా నడుస్తూ ఉంటుంది మహాత్ముడు సన్యాసి కనుక ఇలాంటిది రికమెండ్ చేసి ప్రోత్సాహం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అది అది ఉండరాదు మహాత్ములు అంటే మహాత్ముడి దగ్గరికి వెళ్తే సంసారానికి విరుద్ధంగా సంసారానికి అతీతుణ్ణి చేసేటువంటి ఒక సందేశం మనకి లభించాలి అందుకొరకే మనం మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి అంతేగాని కామ్యకర్మల కోసం మహాత్ముల దగ్గరికి ఎందుకండి మీరు సపోజ్ మీరు ఏదైనా మీరు డబ్బు కొంత అధికంగా రావటం కోసం మీరు ఏదైనా యజ్ఞం చేసుకోవాలనుకోండి అందుకోసం పురోహితుల దగ్గరికి వెళ్ళాలి కానీ సన్యాసి దగ్గరికి ఎందుకు సన్యాసి చేయిస్తాడు అసలు సన్యాసి సలహానే ఇవ్వకూడదు సన్యాసి సన్యాసి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే సన్యాసి ఏం చెప్పాలి ఏమిటండి మీరు ఏం చేద్దాం యజ్ఞం చే ఎందుకంటే యజ్ఞం ఏం చేద్దాం అనుకుంటున్నారు కొంత డబ్బు సంపాదించాలి అంటే ఎంత డబ్బు సంపాదిస్తారు ఏమి సమాచారం ఇప్పుడు ఏమి చేస్తారు ఇప్పుడు ఎంత డబ్బు ఉంది ఇప్పుడు ఉందనుకోండి కానీ ఆదాయం వ్యయం కంటే తక్కువగా ఉంది ఓకే ఏమిటి వ్యయం ఏమిటంటే ఏముందండి మూడు కార్లు ఆరు నౌకర్లతో ఉన్నది ప్రస్తుతము అంచేతనం వ్యయం అధికంగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఆదాయం పెంచితే బాగుంటుంది ఆదాయం పెంచక్కర్లా అదేలాగండి మరి వ్యయం తగ్గించవచ్చు ఎలాగంటే మీరు తగ్గించండి మూడు కార్లు ఎందుకంటే రెండు కార్లు పెట్టుకోండి ఒక్క కారు పెట్టుకోండి అదేమిటంటే ఒక్క కారు ఏంటంటే నా భార్యకు ఒక కారు నా కొడుకు ఒక కారు అయితే నా మాట మీకు కారు ఎందుకంటే మీరు మామూలుగా రిక్షాలో ఉండండి మీరు కారు వదిలిపెట్టండి పెద్దవారు అయ్యారు ఈ పాటికి వనప్రస్థాశ్రమంలోకి వచ్చారు కదా మీరు కారు డ్రాప్ చేయండి నౌకర్లను డ్రాప్ చేసి మీ పని మీరు చేసుకుంటే మీకు ఆరోగ్యంగా ఉంటుంది సపోజ్ స్నానం చేయాలనుకోండి ఎవడో నౌకరు వేడి నీళ్ళు పెడతాడు అన్ని నౌకర్లు చేస్తూ ఉంటారు మనం కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లా సో పాట్ బికమ్స్ లైక్ ఎ బెల్లి బెల్లి బెల్లి బికమ్స్ లైక్ ఎ పాట్ వాటెవర్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న పనులు కూడా మనమే లేచి మనమే చేసేసుకుంటూ ఆరోగ్యానికి బాగుంటుంది డ్రాప్ ది నౌకర్స్ మనీ అండ్ డ్రాప్ సో సో మీరు వ్యయం తగ్గించుకోండి మరైతే ఈ యజ్ఞం మాట ఏమిటండి ఇప్పుడు ధన అది అనవసరం కదా ఇప్పుడు వ్యయం తగ్గించుకుంటే ఇంక యజ్ఞం చేయక్కర్లేదు కదా మరి ఏం చేయమంటారు మీరు చక్కగా ఒక మంత్రం తీసుకుని దాన్ని అక్షర లక్షలు జపం చేయాలి ఎందుకోసం ఎందుకోసం అని అడగక్కోడదు నిష్కామంగా చేయాలి ఎందుకోసం అంటే అంతఃకరణ శుద్ధి కోసం అది ఎలా ఉంటుంది మీరు చేస్తే మీకే తెలుస్తుంది అని మహాత్ములు అన్నవాడు ఇలా చెప్పాలి అంతేగాని వాళ్ళని మరింత సంసారంలోకి తోసి పని చేయకూడదు నిశ్చయగుణ్యం భవార్జున అలా చెప్పాలి సలహా చెప్తే అలా చెప్పాలి అలా సలహా చెప్పారనుకోండి వాడు కృతార్థుడవుతాడు ఈ మహాత్ముడుగా ఉన్నందుకు వీడికి ఒక స్థాయి ఉంటుంది అయితే దీంట్లో దక్షిణలు వ్యవహార కామర్స్ ఎక్కువ ఉండదు దీంట్లో ఎకనామిక్ మూవ్మెంట్ తక్కువగా ఉంటుంది ఎకానమీ అన్నది ఎకానమీ లక్షణం ఏంటంటే అంటే ఇది వెరీ మీకు అందరికీ వాడికి తెలుసు అయినా ఏదో లాభ తెలుసు చూపించడం కోసం నేను చెప్తూ ఉంటాను ఏమో నాకే తెలీదు ఎకానమీ లక్షణం ఏంటంటే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి మీరు దాన్ని ఒక బిందులో పసి భూమిలో పాతి పెట్టారు అనుకోండి దట్ ఈజ్ నాట్ ఎకానమీ అలా ఉండదు ఎకానమీ ఎకానమీ లక్ష రూపాయలు మీ దగ్గర ఉంటే దాన్ని మీరు తీసుకెళ్ళి మీరు ఖర్చు పెట్టాలి ఖర్చు పెడితే ఎకానమీ ది వీల్స్ ఆఫ్ ఎకానమీ ఆల్వేస్ మూవ్ ఒకవేళ మీకు ఖర్చు పెట్టడం ఇష్టం లేదనుకోండి ఓకే మీరు ఖర్చు పెట్టకండి ఇంకొకటి మీకు ఇవ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి వాడు ఖర్చు పెడతాడు ఖర్చు పెట్టి వాడికి ఇవ్వండి మీకు వాడు ఏదో కొంత ప్రతిఫలం మొట్ట చెప్తాడు దానికి వడ్డీ అని పేరు వాడు ఖర్చు పెడతాడు ఆ విధంగా వీల్స్ ఆఫ్ ఎకానమీ మూవ్ అయితే ఉండాలి మనీ అన్నది ఎకానమీకి మనీ అంటే అర్థం ఏంటంటే మనీ మీన్స్ ద మనీ ఇన్ సర్కులేషన్ అని అర్థం దట్ దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ మనీ సపోజ్ మీరు రూపాయి కాస్ ఉందనుకోండి నేను రూపాయి కాగితం ఉంది రూపాయి కాగితం కాదు వంద కాగితం ఉంది వంద రూపాయల కాగితం అది నాకు ఎవరో నా చేతికిస్తే నేను తీసుకెళ్ళి దీంట్లో పెట్టా దీంట్లో పెట్టి మర్చిపోయాను మర్చిపోతే ఈ లోపల దేహత్యాగం అయింది ఆ పుస్తకం అలా పడిపోయింది ఇంకెవరికీ అక్కర్లేదు ఆ పుస్తకం అలా ఉంది ఈజ్ దట్ మనీ నో దాట్ మనీ దానికి మనీ అనే పేరు ఉండదు అది ఎప్పుడు మనీ ఎప్పుడవుతుంది దాన్ని తీసుకెళ్లి ఒకడికి ఇచ్చి ఖర్చు పెడతాం మనీ చేస్తూ ఒకటే కాబట్టి ఎకానమీ అన్న దాంట్లోకి మనం స్పిరిచువాలిటీని తీసుకెళ్ళకూడదు డిఫరెంట్ థింగ్స్ నిశ్రైగుణ్యం సో నిశ్చుణ్య అంటే అర్థం ఏంటి శంకర్లు దాన్ని సింపుల్ గా చెప్పారు నేను కొంచెం విస్తారంగా చెప్తాను అందాముణ్యో భవా అర్జునా నిష్కామో భవా ఇటు ఆన్ ది అదర్ హ్యాండ్ వేదాలు ఉన్నాయి త్రైగుణ్యమే విషయముగా కలిగిన వేదభాగం ఉన్నది యు డోంట్ వరీ అబౌట్ ఇట్ యు జస్ట్ లీవ్ ఇట్ అన్ యు బిక నిైగుణ్య అంటే నిష్కామహాభవ అని సింపుల్గా చెప్పారు వైగుణ్యం అర్థం ఏంటంటే చూడండి సత్పరజస్తమో గుణాలు మూడు గుణాలు కదా మీరు దేహముతోటి తాదాత్మ్యాన్ని చెందితే అది దాన్ని ఏమంటారంటే తమో గుణమునకు లోబడి ఉండుట అని అంటారు కాబట్టి మీరు తమో గుణానికి అతీతంగా అవ్వాలంటే ఏం చేయాలి దేహము ఎడల సాక్షి భావంతో నిలిచి ఉండాలి దేహ తాదాత్మ్యంతో జీవించనే రాదు అది నిశ్రైగుణ్యోభవా నాదంత ఫస్ట్ స్టెప్ దేహ తాదాత్మ్యంతో జీవించనే రాదు మహాత్ములు ఉండేవారు నిసర్గదత్త మహారాజ్ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రశ్న వేసినప్పుడు వీడు ప్రశ్న గనక దేహ తాదాత్మ్యం బేసిస్ మీద వేస్తే నేను ప్రశ్నకు సమాధానం చెప్పను అని వారే కాబట్టి వేసి ప్రశ్నలో యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి ఎ పర్సన్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ దెన్ పుట్ ఏ క్వశ్చన్ నో ఆన్సర్స్ విల్ బి గివెన్ టు సపోజ్ మీరు వెళ్ళి అయో మహాత్మా నా భార్య నా చెప్పు చేతుల్లో ఉండటం లేదు ఏదైనా మీరు ఉపాయం చెప్తారా అని అడిగారు అనుకోండి సపోజ్ ఒక మనిషి అడిగాడు అనుకోండి హీ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఎందుకని దేహ తాదాప్యాన్ని బట్టి వచ్చింది ఆ క్వశ్చన్ ఎందుకంటే నేను దేహమైనప్పుడు ఆమె నా భార్య అవుతుంది ఇప్పుడు భార్య అంటే వైఫ్ అన్నప్పుడు హూస్ వైఫ్ బాడీస్ వైఫ్ బాడీస్ ఫాదర్ బాడీస్ మదర్ సో నువ్వు మై వైఫ్ అని నువ్వు అంటున్నావంటే యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ అండ్ దెన్ ఫర్దర్ కాల్ హ్యావ్ యువర్ వైఫ్ బేస్డ్ ఆన్ బాడీ ఐడెంటిఫికేషన్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఏరియా అండ్ యూ వాంట్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ మీ నో ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ సపోజ్ మహాత్మా ఈ మధ్య నా మనస్సులో చాలా కలతగా ఉంటుంది ఎందుకంటే ఏదో మనస్సుకి బెంగగానో అది ఉంటుంది అని మీరు ప్రశ్న వేశారనుకోండి ఐ విల్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ అదే ఉండే అది ఎందుకు ఆన్సర్ చేయడంటే నువ్వు మనస్సుతోటి తాతాత్మ్యాన్ని నేను ఎవరు చెందమన్నాడు యూఆర్ నాట్ సపోజ్ టు ఐడెంటిఫై విత్ ది మైండ్ మైండ్ ఈజ్ ఎ ఫిజికల్ థింగ్ ఏమంటే మీకు ఒక్కటే త్రైగుణ్యాకి నిశ్రైగుణ్యానికి మీకు ఒక్కటే నేను యాసిడ్ టెస్ట్ చెప్తా బయట జరిగే పరిస్థితుల్ని బట్టి ఇక్కడ మార్పు వస్తే అది త్రైగుణ్యం బయట జరిగే పరిస్థితులను బట్టి ఇక్కడ మార్పులు రాని రాకపోతే అది నిశ్చైగుణ్యం ఇప్పుడు బయట పరిస్థితులను బట్టి ఇక్కడ మార్పులు రావడము అనే అంశంలో బయట ఎండ బాగా పెరిగిపోయింది అనుకోండి ఇక్కడ మార్పులు రావా దేహంలో మార్పులు కాబట్టి దేహము త్రిగుణములలో భాగము బయట పరిస్థితులు మారినప్పుడు ఇంద్రియాల్లో మార్పులు వస్తాయి కాబట్టి ఇంద్రియాలు త్రిగుణములు ఇంద్రియాల్లో మార్పులు రావు మరి బయట కాలం ప్రవాహంలో కన్ను చూపడం మానేస్తుంది సూర్యుడి కేసి కన్ను చూడలేదు చీకట పడిపోతే కన్ను చూడలేదు అక్కడ పెద్ద గోలైతే చెవికి ఇంకేది వినపడదు కాబట్టి బయట పరిస్థితులను బట్టి ప్రభావితం అయ్యేది ఏదైనా త్రిగుణములలో పడుతుంది చెవి త్రిగుణములలో పడుతుంది ఇప్పుడు మనస్సు ఏమిటవుతుందంటారు బయట పరిస్థితులను బట్టి మనస్సు ప్రభావితం అవుతుందా కదా అవుతుంది అవి మనస్సు కూడా త్రిగుణాత్మకమే అది కూడా ఫిజికల్ థింగ్ ఉంది ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అవుట్వర్డ్ సిచ్యువేషన్ అవి మనస్సు కూడా త్రిగుణమే నా స్వరూపంలో బయట దాని చేత ప్రభావితం లేదు అది నా స్వరూపము అంటే ఇంకా నా స్వరూపం ఎక్కడ ఆరంభం అవుతుందో తెలుసునండి నేను అనే వృత్తితో ఆరంభం అవుతుంది దట్ ఈస్ ది విండో టు ది ట్రూత్ నేనుతో ఆరంభం అవుతుంది ఎందుకంటే బయట అనుకూలంగా ఉన్నా నేను ఉంటుంది ప్రతికూలంగా ఉన్నా నేను ఉంటుంది ఈ మారే సర్వము కూడా నేను చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈజ్ ది ఈస్ ది కామన్ కామన్ అండర్ అండర్ అండర్లయింగ్ రియాలిటీ ఆ నేను అనే వృత్తి బయట పరిస్థితులు అన్నింట్లోనూ సమానంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఎలాగనమాట బయట పరిస్థితులు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటము అనేది నేను ఉండదు జాగ్రత్త అవస్థలో ఫైనల్ గా నేను కూడా నేను ఈజ్ ది అల్టిమేట్లీ ఇట్ ఈస్ నాట్ నేను ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ది రియాలిటీ విండో టు ది రియాలిటీ నేను ఏ సోర్స్ నుంచి ఆవిర్భవిస్తుందో దట్ ఈస్ ద ట్రూత్ అండ్ దట్ ఈస్ ది ఆత్మ అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయన్స్డ్ బై దౌట్ సైడ్ మూవ్మెంట్ నిస్త్రైగుణ్య సో ఆ మహాత్ములు వేసిన ప్రశ్నకి నిసర్గదత్త మహారాజుకి ప్రశ్న అడిగితే నీవు దేహాధ్యాసతోటి వేసే ప్రశ్న ఏదైనా నేను సమాధానం చెప్పను ఒకటన వచ్చి అడిగారు నాకు బాగా గుర్తు వన్ పర్సన్ ఆస్కడి నేను ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఆ మార్గంలో సాధన చేసుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ జర్మనీకి వెళ్ళిపోవచ్చా ఇండియాలోనే ఉండాలా అని అడిగాడు అడిగితే హీ రిఫ్యూజ్తో ఆన్సర్ ఉంది కృషా అన్న కోపడతారు కూడా ఇలాంటి సిల్లీ ప్రశ్నలు నేను ఆన్సర్ చేయను ఆయన ఏమంటాడంటే నాకు నీరసంగా ఉంది నాకు ఒంట్లో ఓపిక లేదు చాలాగా నీరసం నేను మాట్లాడలేకపోతున్నాను ఇలాంటి సిలియస్ట్ ప్రశ్నలు వేసి మీరు నా టైం వేస్ట్ చేయొద్దంటారు ఏమిటండి సిల్లీ ప్రశ్న అంటే నీవు ఇండియాలో ఉండడం జర్మనీకి వెళ్ళడం అన్నది దేహాధ్యాసను బట్టి వచ్చింది మరొకటి కాదుక ఇండియాలో ఉన్నది ఎవళ్ళు నువ్వా నా దగ్గరికి వచ్చి అలాంటి ప్రశ్న వేస్తావు నువ్వా ఇండియాలో ఉన్నది దేహమా దేహం ఇండియాలో ఉంది అంటే దేహమే నేనూరు ప్రశ్న వేస్తున్నావు కదా ఐ వాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్ మరి ఇంకేమైనా ప్రశ్న వేయాలి ఏమండ దేహాధ్యాస తొలగిపోవాలంటే ఏం చేయాలి ఓకే హీవిల్ ఆన్సర్ మనస్సులో వచ్చేటువంటి భేద ఈ ఈ పరివర్తనలు ఏవైతే ఉన్నాయో వీటి చేతన నేను ఏ రకంగా ప్రభావితం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ ఆన్సర్ అదే ఆన్సర్ తెచ్చు వాటే విష నిస్త్రైగుణ్యం భవార్థు నైగుణ్యంలో పడి కెటుమిట్టులు అడేదానికి ప్రశ్న వేయడం నేను చెప్తూ ఉండడం వద్దు ఇంకా కొనే త్రైగుణ్యం నుంచి బయటపడే మాట ఏదైనా నువ్వు మాట్లాడి నేను చెప్తాను ఓపెన్ ఎందుకంటే కన్సర్వ్ చేసే ఎనర్జీ కన్సర్వ్ చేసి చెప్పేవారు ఆయన ఆఖరి రోజుల్లో క్యాన్సర్ వచ్చి మాట్లాడలేకపోయేవారు అప్పుడన్న మాట సో ఆ విధంగా నిశ్రయగుణ్యం భవార్జున సో త్రైగుణ్య నిశ్చయగుణ్యం ఆవడం తమోగుణ కార్యమైన దేహమునందు అహం మమ అనే అభిమానము లేకుండుట నెంబర్ వన్ అర్థమైందండి నెంబర్ టూ రజోగుణ కార్యమైన క్రియలయందు అహం మమ అనే అభిమానము లేకుండుట క్రియలయందు అహం అభిమానం అంటే ఏమిటి నేను కర్తని క్రియలయందు మమా అభిమానం అంటే ఏమిటి నాకు కర్మఫలం కావాలి అహం అంటే కర్త మమ అంటే భోక్త ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాబట్టి నేను కర్తని నాకు కర్మఫలం కావాలి అంటే మీరు రజోగుణమునకు లోబడి ఉన్నట్టు లెక్క ఇప్పుడు రజోగుణానికి అతీతంగా వెళ్ళాలంటే కర్తృత్వ భోక్తృత్వములను ఈశ్వరునికి సమర్పించిపోయేట నేను కర్తను కాదు భోక్తను కాదు తర్వాత సత్వగుణమునకు అతీతముగా వెళ్ళాలి సత్వగుణంలో ఉండమని చెప్తున్నాడు ఇక్కడ నిత్య సత్వస్థ ఎందుకని సత్వగుణంలో ఉండమని ఎందుకు చెప్పాడంటే సత్వగుణ ప్రధానంగా జీవిస్తుంటే రజోగుణ తమోగుణములపై నీకు విజయం లభిస్తుంది ఆ తర్వాత సత్వగుణాతీతుడు అవటం అన్నది ఇంకా అక్కడ ఎఫర్ట్ ఉండదు ఎఫర్ట్ ఉంటే ఇంకేమిటండి అది గుణా గుణాల్లో పడింది కదా గుణ ప్రవాహంలో ఉన్నట్టే ప్రయత్నం ఉండదు ఇంకా తనంత తానుగా ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ యూ డోంట్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇట్ హ్యాపన్స్ అంటే ఇంక సాధన అనే స్థితి ఆగిపోతుంది అక్కడికి మీ తనంత తానుగా ఆ సత్వగుణంలో నిలిచి ఉంటే తనంత తానుగా మీరు గుణాతీతులు అయిపోతారు అందుకోసం నిత్య సత్వస్థ అని చెప్తున్నాను తర్వాత ఇంకో అంశం ఏమిటంటే జ్ఞాతను నేను అని మీరు అనుకుంటున్నంతసేపు అంటే ఏమిటి జ్ఞానము ఆత్మజ్ఞానము కలదు నేను ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిన జ్ఞాతను అని మీరు అనుకుంటున్నంతసేపు మీకు జ్ఞానం కలగదు ఎందుకంటే జ్ఞానము ఆత్మజ్ఞానంలో జ్ఞాత జ్ఞేయము జ్ఞానము విభాగం లేదు ఆ విభాగము సత్వగుణ ధర్మం మీరు ఏదైనా ఘటాన్ని తెలుసుకుంటున్నారనుకోండి నేను తెలుసుకునేవాడను ఘటము తెలియబడేది జ్ఞాతృజ్ఞేయ విభాగము అది జ్ఞానము మీద ఆధారపడిన విభాగం గనక అది సత్వగుణ ధర్మం జ్ఞానమంతా సత్వగుణంలోనే లభిస్తుంది కాబట్టి తెలుసుకునేవాడను తెలియబడేది అనే విభాగం మీలో ఉన్నంతకాలము మీరు మీరు సత్వగుణాల్లోనే ఇంకా బంధింపబడి ఉన్నారు అని అర్థం అంటే దీని అర్థం ఏంటంటే చేతనే మహాత్ములు చెప్తారు ఏమని చెప్తారంటే నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుందో అని నువ్వు బెంగగా ఉన్నంతకాలం నీకు ఆత్మజ్ఞానం రాదు ఇది ఎలాగంటే నిద్ర నాకు నిద్ర ఎప్పుడు పడుతుందోరా దేవుడా అని మీరు బెంగపడుతున్నంతసేపు మీకు నిద్రపట్టదు నిద్ర పట్టాలంటే ఏం చేయాలి ఆ బెంగని డ్రాప్ చేయాలి నిద్రపడితే కానీ అది డ్రాప్ అవ్వదు అది డ్రాప్ చేస్తే కానీ నిద్ర పట్టదు అనే సైకిల్లో మీరు ఇరుపుకోవద్దు ఇలాంటి లాజికల్ సైకిల్స్ పెట్టుకోకూడదు డోంట్ గో ఫర్ దాట్ యూ డ్రాప్ ఇట్ దట్స్ ఇట్ హౌ అని అడగద్దు డోంట్ డూ ఇట్ నవ్ డూ ఇట్ అండ్ స్లీప్ దట్స్ ఆల్ అది హౌ అని అలాగంటే లాజి లాజిక్లో ద్వైట్ అయిపోతాడు డైట్ అంటే ఇలాంటి ప్రశ్నలే వేస్తారు అబ్బా ఎంత గొప్ప ప్రశ్న వేశావంట నిజమైన అయ్యా నువ్వు చాలా గొప్ప ప్రశ్న వేశావు నేను ఆ ప్రశ్నకి సమాధానం నేను చెప్పను చెప్పలేను చెప్పను నీ దారిని నువ్వు వెళ్ళు నా దారిని వెళ్తానంటే వాడు ఎప్పుడు బాగుపడేది వెన్ హీ విల్ కమ్ టు నా కాబట్టి ప్రశ్న కాదు అక్కడ పాయింట్ ప్రశ్న వేయగలగడం ప్రశ్న దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ యూ డూ ఇట్ దర్సాల్ హౌ డోంట్ ఆస్క్ హౌ డూ ఇట్ దర్సాల్ కళ్ళు మూసుకున్న చోట ఏకాంతంగా కూర్చోయా అంటే అది ఎలాగన్నాయని అడిగాను అనుకుంటే ఎలాగంటే ఏం చెప్తావు గోంట్ డూ ఇట్ కాబట్టి ద స్పిరిచువల్ ఇన్సెక్యూరిటీ అని అంటారు యాంగ్జైటీ స్పిరిచువల్ యాంగ్జైటీ అందరూ చెప్పేవారు ఈ మాట మహాత్ములు అందరూ చెప్తారు నీలో స్పిరిచువల్ యాంగ్జైటీ ఉన్నంతకాలం నీకు ఆత్మజ్ఞానం రాదు నువ్వు ఎప్పుడు పోతుంది స్పిరిచువల్ యాంగ్జైటీ అంటే నేను ఆత్మజ్ఞానాన్ని కొత్తగా పొందాల్సింది కాదు నేను ఆత్మజ్ఞాన స్వరూపుడను ఆత్మజ్ఞానమే నా స్వరూపం కొత్తగా నేను పొందాల్సిందేమీ లేదు అని ఆ సత్యాన్ని మీరు గుర్తించడం ప్రారంభించారనుకోండి అప్పుడు ఏమిటవుతుంది ఈ యాంగ్జైటీ పోతుంది ఈ యాంగ్జైటీ పోవడమే జ్ఞానం అండి కాబట్టి ఆ విధంగా ఆ సత్వగుణాన్ని కూడా మీరు అతీతంగా వెళ్లాల్సి ఉంటుంది మూడింటియందు తమోగుణ కార్యమైన దేహమునందు రజోగుణ కార్యమైన క్రియలయందు సత్వగుణ కార్యమైనటువంటి భోగ భోగం కూడా సత్వగుణం